కీర్తన తొంభయారు వివరము మాలినట్టి విర్రిహితు జవగట్టినంతే కాకం చండపోరనేటికీ మనసంతే మంగళము మరి ఎంత పొరళినా తనుము కొలదయ్యే సత్వములెల్లాను తను కలిమెంచుకోకం తగని మురిపెములం పెనగబోతే తీపునగలదా చెంది విత్తన కొలదే చేరి మొలచేటి పైరు అంది ఆకటి కొలదే ఆహారమెల్లం ముందు వెనక చూడక మొక్కలకు పరువేలం అందని మాని పంటికి నాశపడవచ్చునా శ్రీవేంకటేశ్వరు గొలిచిన కొలది ఏ మేలు భావించ నాతడిచ్చేటి భాగ్యమెల్లాను వేవేలు మొక్కులేల వెసనానాటికి నెల్ల తోవగాని తోవబోతే చుదకెక్క గలరా